సహకరిస్తూ ఉండయి ఈ విధంగా జ్ఞానం కలుగుతూ ఉంది సరేనా ఇది ప్రత్యక్ష ప్రమాణము ఇది ప్రత్యక్ష ప్రమాణం డైరెక్ట్ పర్సెప్షన్ డైరెక్ట్ పర్సెప్షన్ ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణం అంటే ఏంటి నవ్వలేదు మరీ సంస్కృతం అయిపోతుంది కష్టం అయిపోతుంది మాకే అర్థం కావడం ప్రమాకరణం ప్రమాణం అంటే ప్రమాణ శబ్దానికి ఏమని అర్థం జ్ఞాన సాధనం జ్ఞాన సాధనం ఇక్కడ కాబట్టి ఎక్కడైతే ప్రమాణం అని అంటున్నామో అది జ్ఞాన సాధనం మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన సాధనం క్లియర్ కనుక శబ్దాలకి చెవి మనసు రూపాలకి కన్ను మనసు రసానికి నాలుక మనసు ఇవన్నీ ఈ విధంగా జ్ఞాన సాధనలుగా ఉన్నాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష ప్రమాణాలు ప్రమాకరణం ఇది ప్రమాణం చూడండి తమాషద్ది డీప్గా పోతాం ఎప్పుడైతే బుద్ధిలో చిదావాస చేతనం ప్రతిఫలించిందో బుద్ధి ఇంద్రియాల ద్వారా విషయ ప్రపంచం మీదకి ఆ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతూ అంతవరకు యదార్థ జ్ఞానం కలుగుతుందే ఇంకోటి ఏమన్నా గలుగుతుందే అవకాశం ఉంది ఇంకోటి కలగడానికి కూడా ఎట్లాగూ రజు సర్ఫవత్ ఇంకోటి వద్దు మనకు ఈ చాలు కొండ పాము తాడు ఈ మనకు రజు సర్ఫవత్ భగవంతుడి విషయం పక్కన పెట్టాడు బ్రహ్మం విషయం పక్కన పెట్టండి సామాన్యమైన విషయాల్లో కూడా ఇక్కడ బ్రహ్మాన్ని చూచి కాదు బ్రహ్మను చూచి కాదు మనం భయపడేది ఆడుండేది రజు రజ్జు కనపడలేదు రజ్జు సర్పవత్ మరి దాన్ని చూసింది చూడు ప్రమాణం ఏమి ఇక్కడ ప్రమాణం లేకుండా పోయి ఉంటే అది సర్పమని కూడా నీకు భయానికి అవకాశం లేదు అసలు కన్నే లేదనుకోండి గుడ్డవాడు పోతా ఉంటాడు అంతే ఇప్పుడు నీది సర్పము అని ఉన్నావు కానీ అక్కడ ఉండేది సర్పం కాదు అక్కడ ఉండేటువంటి త్రాడు రజ్జు సర్పవతు రజ్జులో త్రాలో సర్పాన్ని చూచావు సరేనా అలా చూడబట్టేది సర్పం ఉన్నావు చూచావు కనుక కన్నుంది కన్ను గుర్తించిన బుద్ధి ఉంది బుద్ధి తమాషాగా గుర్తించింది ఏమని ఉన్నదాన్ని కాదు లేదా ఇది మిస్టేక్ ఇట్స్ అర్ర ఇక్కడా జరిగింది ఓకే కాబట్టి ప్రాపంచిక విషయాల్లో కూడాను విషయ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగేటప్పుడు కూడాను ప్రమాణం ఉన్నంత మాత్రాన ప్రమ కలగాలి ప్రమాకరణం ప్రమాణం అని మీరే ఇప్పుడు చెప్పారు కనుక ప్రమాణం ఉంటే ప్రమ కలగాలి ప్రమ కలిగిందనుకో యథార్థ జ్ఞానం సత్య జ్ఞానం త్రాడు ఒక్కొక్కసారి దారి తప్పిందనుకో అసత్య జ్ఞానం ఇప్పుడు ఇది ప్రమ కాదు ఇది భ్రమ ప్రమ కాదు భ్రమ కానీ తమాష ఏంటంటే భ్రమ భ్రమ ఈ రెండు జ్ఞానస్వరూపాలే ప్రమగలిగిన భ్రమగలిగిన రెండు జ్ఞానస్వరూపాలే ఎందుకో తెలుసా ఇది త్వాడు అనేది జ్ఞానం ఇది పాము అనేది జ్ఞానమే కాబట్టి మిథ్యా జ్ఞానం మామూలు విషయాలు ఇప్పుడు ప్రపంచాల్లో అయితే అసత్యం అంటాం మనం అదే జగత్తుకు వచ్చేటప్పటికి మిథ్య అంటాం ఆధారపడింది కనుక మిథ్య కాబట్టి ఇది మిథ్యా జ్ఞానం కలగడానికి అది సత్యమైనటువంటి జ్ఞానం కలగడానికి సత్యానికి మిథ్యకి రెండింటి ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటే మళ్ళీ కాబట్టి ఆ రెండు కూడాను భ్రమ గాని రెండు కూడా జ్ఞాన స్వరూపాలు గాని తెలుస్తూ ఉండయి ఒకటి మిథ్యా జ్ఞానము ఇంకొకటి సత్య జ్ఞానము కాబట్టి ఎప్పుడైతే అది మిథ్యాజ్ఞానం కానివ్వండి సత్య జ్ఞానం కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రపంచానికి సంబంధించి ప్రమాతృ ప్రమేయ ప్రమాత ఈ మూడిటికి సంబంధించి ప్రమాతృ ప్రమాణ ప్రమేయ ఈ మూడు కూడాను ఎక్కడైతే ఉన్నాయో అంటే ప్రమాతృ ప్రమాత ప్రమాణ ఇదిగో ఇవి బుద్ధి ఇవన్నీ కూడాను ఏదైతే తెలియబడుతుందో అది ప్రమేయం ఇప్పుడు కుండ అనుకోండి కుండ ప్రమేయం సరేనా కన్ను బుద్ధి ప్రమాణం నువ్వు ప్రమాత అందువల్ల ప్రమాత్రు ప్రమాణ ప్రమేయ ఈ మూడు ఎక్కడైతే ఉన్నాయో ఇవి వీటి వల్ల మనకు జ్ఞానం కలుగుతూ ఉంటే ఇలా కలిగేటువంటి జ్ఞానం వృత్తిని తయారు చేస్తుంది వృత్తి జ్ఞానం ఇది కుండ అనేటువంటి వృత్తి అది పువ్వు అనేటువంటి వృత్తి అది చెట్టు అనేటువంటి వృత్తి కాబట్టి దేనినైతే చూస్తూ ఉన్నామో దేనినైతే వింటూ ఉన్నామో దేనినైతే రుచి చూస్తూ ఉన్నాము ఈ విధంగా శబ్దాది విషయాల్లో దేనికి సంబంధించిన జ్ఞానమైన ప్రమాత్రు ప్రమాణ ప్రమేయ ఈ మూడిట వల్ల ఏర్పడేటువంటి వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో ఈ వృత్తులు వేరు వేరుగా ఉన్నాయి క్లియర్ అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి మనసులో ఒకే వృత్తి ఉండేది ఎందుకో తెలుసా బయట ఒకే వస్తువు లేదు ఒకే శబ్దం లేదు శబ్దాలు అనేకములు శబ్ద సంబంధమైన వృత్తులు అనేకములు రూపాలు అనేకములు రూప సంబంధమైన వృత్తులు అనేకములు రుచులు అనేకములు రస సంబంధమైనటువంటి వృత్తులు అనేకములు ఇవన్నీ కలిసి బుద్ధిలో మనకు తెలుస్తూ ఉండయి ఈ విధంగా ఇప్పుడు శబ్దం వస్తుంది అదే ఈ విధంగా ప్రమాతృ ప్రమాణ ప్రమేయ ఎప్పుడైతే నీకు వృత్తి లోపలే ఏర్పడుతూ ఉందో క్లియర్ నవ్వు ఇది శబ్దవాక్యం వస్తు శబ్దవాక్యం ఇది ఇది కుండ కన్ను చూసింది మనసు కనుక లేకపోతే కొండ ఉపయోగం లేదు ఉండి మనసు దాని ద్వారా వెళ్ళింది నేనున్నాను అహం వృత్తి కాబట్టి అహం ప్రమాత తెలుసుకునేటువంటి బుద్ధి కన్ను కరణము లేని ప్రమాణ ప్రమేయ ఇది ఉంది ఇప్పుడు కలిగింది జ్ఞానం ఏమని ఇది కుండ అని ఇది కలిగింది కదా జ్ఞానం దానికి సంబంధించినటువంటి పదాన్ని నేను వాడేస్తాను అయం ఘటహ అయం ఘటహ ఇది కుండ అని వాడాననుకోండి మీకు ఇప్పుడు అర్థమైపోయింది ఇది మన లోపల ఉండేటువంటి ప్రత్యయానికి బయట ఉండే మనం ఇచ్చేటువంటి శబ్దానికి ఉండే సంబంధం మనసులో ఉండే భావన ప్రత్యేక కాబట్టి భావనకి శబ్దానికి ఈ విధమైనటువంటి సంబంధం ఉంది కాబట్టి గట శబ్దం చేత ఘట జ్ఞానం కలుగుతుంది పటశబ్దం చేత పట జ్ఞానం కలుగుతుంది పుష్పం పుష్పశబ్దం చేత పుష్పజ్ఞానం కలుగుతుంది కాబట్టి బుద్ధి ఎక్కడికైతే చేరుతుందో అక్కడ జ్ఞేయ వస్తువుకి అవకాశం ఉంది బుద్ధి ఇక్కడ చేరింది కనుక ఇది తెలియబడుతూ అంతే ఇంకేమీ లేదు బుద్ధి ఎక్కడికెక్కడికైతే పోతుందో అక్కడ ఆ వస్తువు మనకు తెలియక ఇటు చూసినప్పుడు చెట్టు మీదకు బుద్ధి పోయింది అనుకోండి చెట్టు బుద్ధి పేడ మీదకి పోయింది పేడ బుద్ధి ఎక్కడెక్కడికి పోతూ ఉందో ఏ వస్తువు మీద దానికి సంబంధించినటువంటి బుద్ధి కాబట్టి జ్ఞేయ వస్తు నీకు ఎక్కడ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే బుద్ధి అక్కడికి పోవాలి బుద్ధి అక్కడికి పోయినప్పుడు మాత్రమే శబ్ద ప్రవృత్తికి అవకాశం ఉంది ఎందుకంటే జ్ఞానం కలుగుతుంది కనుక ముందు బుద్ధి పోయి ఇక్కడ చేరాలి బుద్ధి చేరినప్పుడు ఇది కుండని నీకు ఈ కుండని తెలిసింది కనుక ఇప్పుడు శబ్దం చేత అయం ఘటహ ఇది కుడా అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అర్థమవుతుంది ఎక్కడైతే మనకు జ్ఞేయం వస్తువు తెలుస్తూ ఉందో బుద్ధి ఎక్కడ చేరితే అక్కడ జ్ఞేయ వస్తువుని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అట్లా జ్ఞేయ వస్తువు ఉన్నటువంటి చోట అంటే తెలియబడేటువంటి వస్తువు ఎక్కడైతే ఉందో అటువంటి చోట శబ్ద ప్రవృత్తికి అవకాశం ఉంది ఇది తెలిసిన వాటిని శబ్దాల ద్వారా తెలియజేసేటువంటి విధానం ఇప్పుడు ప్రవృత్తి కదిలినప్పుడు ఇది తెలియచేయాలి అనేటువంటి భావన వచ్చింది అనుకోండి ఇది ప్రత్యయం తమాష ఏంటి తెలుసా నేను శబ్దంతో మాట్లాడినా నా మనసులో భావం ఉంది ప్రత్యయం ప్రత్యయం అసలు నేను నీకు అందించాలను శబ్దం కాదు ఇదిగో కాఫీ ఇదిగో కాఫీ ఇదిగో కాఫీ అంటే నీకు కాఫీ తాగినట్టుంటే కాఫీ ఇవ్వాలి నేను అర్థమవుతుందే బోన్ చేసి పోండి సార్ కొద్దిసేపటి బోన్ చేశారు కదా పోండి సార్ ఏమా ఇది శబ్దజాలం మహేంద్రజాలంగా ఉంది శబ్ద మహేంద్రజాలం ఏంటిది వస్తుంది అది కాబట్టి నా బురలో ఏదో ఉంది క్లియర్ ఇది ప్రత్యయం కనుక నేను ఏదైనా మాట్లాడాను అంటే మీకు చెప్తున్నానుకోండి అయం కటహాని ఇప్పుడు తమస్సు అండి నా బుద్దిలో నుంచి నా బుద్దిలో ఉంది కారణం ఏంటి తెలుసా ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని తెలుసుకున్నారు కనుక ఘట జ్ఞానం నాకు కలిగింది జ్ఞేయ వస్తువు ఘటం ఉంది ఘట జ్ఞానం నాకు కలిగింది నాకు ఘట జ్ఞానం కలిగింది కనుక దానికి ఏ జ్ఞానం అయితే నాకుందో సత్సంబంధమైనటువంటి శబ్దం ఉంది కనుక కరస్పాండింగ్ గా ఆబ్జెక్ట్ ఈస్ పేర్ దట్ ఈ పాట్ కరస్పాండింగ్ సౌండ్ ఈస్ పాట్ క్లియర్ ఈ శబ్దాన్ని నేను పలికినప్పుడు నా మొండ ఉండేది నేను వెంటనే కొండ తీసుకోను బా అన్నాను అనుకోండి మీకు ఇనిపించేది ఏంటో తెలుసా కుండే నా మనసులో కుండ అనే భావన ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ సైకలాజికలీ ఇప్పుడు నా మనసులో కుండ అనే భావం ఉంది నేను కొండ అన్నాను శబ్దం వచ్చింది కాబట్టి భావన ఏదైతే ఉందో ప్రత్యయం ఇది శబ్దవాచ్యం అయింది ఇప్పుడు శబ్దానికి మర్చింది ఈ శబ్దం నీ చెవిలో చేరి మళ్ళీ నీ మనసులోకి చూడగా అని వ్యవసాయ క్లియర్ డౌట్ ప్రత్యయం శబ్దంలో కదిలి ద్వారా ప్రత్యయంగా మారుతుంది క్లియర్ ఎనీ డౌట్ కాబట్టి కుండ అనేది అభిధానం ఇప్పుడు అర్థమైంది మీకు అభిదాన అభిదేయ సంబంధం కుండా ఏంటి అది అభిదేయం అభిదానం అభిదానం అభిదానం సౌండ్ అది కదా కన్ఫ్యూజ్ కాకండి కుండా సౌండ్ అభిధానం మనసులో ఉంది అభిధేయం అర్థం అవుతుంది ఇది అభిదేయం ఇదే మనసులో ఉండేది ఏదైతే ఇక్కడ ఉందో జ్ఞేయ వస్తువు ఇదే మనసులో ఉంది దిస్ ఇస్ అభిదేయం దీన్ని తెలియచేయడానికి నేను ఏం చెప్పాలా నా మనసులో కూడా తెలుసుకోబాత ఎట్లా తెలుసుకునేది ఏదో ఒక పదంతో చెప్పాలా అది పదం ఏ పదం ఘటహ ఇది అభిధానం అభిధానాన్ని అభిదేయానికి అభిధానానికి సంబంధం అర్థమైంది కదా ఏ అభిధానం మాట్లాడితే ఆ అభిదేయమే జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు నేను కుండ పనస పండు రాదు ఎందుకంటే పనస పండు అన్నప్పుడు ఒక్క రాబట్టి అభిదేయం ఏదో అదే అభిధానం కానీ ఇప్పుడు మనం పలికేదంతా అభిదేయాన్ని తెలియజేయాలని కానీ పలికేదే అభిధానం కానీ అభిధానాలు అయితే అభిదేయం అర్థమవుతుంది అర్థం అసలు అభిధానం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సీనం కుడా అన్నా ఆస్ట్రేలియాలో క్రికెట్ లో రిటైర్ అయినా వచ్చాడు అనుకోండి ఆయనతో నేను కుండా అన్నా అనుకోండి స్టీవ్ బోయ్ స్టవ్ అయిపోతుంది బుర్రా అర్థమవుతుంది ఎప్పుడో ఎందుకో తెలుసా కొండ తెలియదు అతనికి కుండ పదో తెలియదు అతనికి అందువల్ల నేను కుండ అన్నాను అనుకోండి అతను ఏమంటాడు కొండ తీసుకొని రాబో అంటే బ్యాట్ ఇచ్చుకున్నాం చేస్తుంది కొండ అంటే చూసారా కాబట్టి మనకు ప్రత్యయం మనకి తెలిసి ఉన్నప్పుడు మాత్రమే శబ్దం ఉపయోగపడతారు అభిదయం తెలిసి ఉంటేనే తత్సంబంధమైనటువంటి అభిధానం ద్వారా అభిదయాన్ని సూచించగలం ప్రత్యయం అయినప్పుడు మాత్రమే అభిధానం ఉంటుంది ప్రత్యయ విషయాత్ అభిదే అభి ప్రత్యయ విషయాత్ అభిధేయాత్ వాచ ప్రవర్త క్లియర్ అట్లా కాకుండా అప్రత్యయ విషయాత్ అర్థం అవుతుంది ఇప్పుడు అప్రత్యయ విషయాత్ అనభిధేయా అభిధేయాత్ అనభిధేయాత్ అప్రత్య విషయాత్ అనభిధేయా మనసులో ఉండేటువంటి భావనని చెప్పగలం అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మమును చెప్పాలంటే శబ్దంతో అభిదానంతో చెప్పాలంటే ఆయన అభిధేయం అయిండాలి ఎట్లా లోపల వృత్తి రూపంలో ఉండాలి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాను నేను అందువల్ల వాచ నివర్తాయి ఎందుకంటే ప్రత్యయం కాదు వచ్చిన బాధది కాబట్టి ట్రై చేస్తున్నాయి కానీ సంబంధమైనటువంటి కనుక వృత్తి ఉంటే ఆ వృత్తిని చెప్పగలరు వృత్తిగా భగవంతుడు ఎట్లా ఉంటాడు వృత్తిని ప్రకాశింపజేసేవాడుతారు వృత్తి పరమాత్మ గారు ఎందుకని వృత్తి ఏంటి జడము అందుకని ఇప్పుడు ఇంతకు చెప్పదా బుద్ధి ఎప్పుడైతే జడమో బుద్ధి వృత్తులు కూడాను జడము కాబట్టి వృత్తులన్నీ జడాలు ఈ జడాలు ప్రకాశిస్తూ ఉన్నాయంటే చైతన్యం ఉండాలి ఆ చైతన్యమే చిాస చైతన్యం చితాభాస చైతన్యం వల్ల బుద్ధి ప్రకాశిస్తూ ఉంది ప్రకాశయ్య బుద్ధి ప్రకాశిస్తూ ఉంది బుద్ధి వృత్తిలు ఉండయి బుద్ధి జలము చీకట్లో అర్థం లాగా కాబట్టి ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయంటే అవి వెలుతురులో ఉన్నాయి కాబట్టి వెలుతురులో ఉండేటువంటి అర్థం మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే వెలుగులో ఉంది గనక కాబట్టి వెలుగులో ఉండేటువంటి బుద్ధి మాత్రమే వృత్తులను ఎదిరిస్తుంది ఏ వెలుగు అది పరమాత్మకు సంబంధించిన వెలుగు చైతన్యానికి సంబంధించిన వెలుగు కాబట్టి ఆ చైతన్య వెలుగు ఉండడం వల్ల చైతన్య జ్యోతిషా అవభాసిత మనసహ మనన సామర్థ్యం క్లియర్ ఎనీ కన్ఫ్యూజన్ అలాంటప్పుడు దాని చేత ప్రకాశింపబడేటువంటి మనసు బుద్ధి దాన్ని ఎలా తెలుసుకుంటుంది ఇస్ ద పాయింట్ కనుక నివర్తంతే అప్రాప్య మనసహ కాబట్టి చిదాభాసుడు ఏ చైతన్యం వల్ల చిదాభాస చైతన్యం వల్ల ఈ బుద్ధి ప్రకాశిస్తూ ఉందో ఆ చిదాభాస చైతన్యం ఏ ఆత్మ వల్ల కలిగిందో దానిని ఇవి ఏవి కూడాను తెలుసుకునేందుకు అవకాశం లేదు ఇవన్నీ దృశ్యములు అది దృగేవ మృశ్యటే కాబట్టి చిదాభాస చైతన్యం సిని బుద్ధిలో ఏ చిదాభాస చైతన్యం అయితే ఈ ప్రకాశం తెలుసుకోలేదు దాన్ని చిదాభాస చైతన్యం అహంవృత్తి ఇదే దాన్ని తెలుసుకోలేనప్పుడు చిదాభాస చైతన్యం వల్ల ప్రకాశింపబడేటువంటి బుద్ధి ఆ బుద్ధి వల్ల ప్రకాశింపబడే వృత్తులు ఈ వృత్తి వల్ల ఏర్పడితే ప్రత్యయం దాన్ని చెప్పగలిగేటువంటి సౌండ్ ఎంతవుతుంది వచ్రాప్య నివర్త అప్రకాశ్య నో డౌట్ కాబట్టి ఎప్పుడు కూడాను ఎక్కడైతే విజ్ఞానం ఉందో దేనికి సంబంధించి ఫలా దానికి సంబంధించిన విజ్ఞానం నా బుద్ధిలో ఉంది అనేటువంటి దాన్ని మాత్రమే శబ్దం చెప్పగలదు ఎత్రజ్ఞానం తాచ ప్రవృతి వాచ ప్రవృత్తి వాక్కులు ఎక్కడుంటాయంటే బుద్ధిలో గనక ఒక ప్రత్యయం ఉంటే ఆ ప్రత్యయాన్ని చెప్పడానికి వాక్కులు ఉపయోగపడతాయి లేకపోతే ఉపయోగపడేటువంటి అవకాశం లేనే లేదు మరి బుద్ధిలోకి ఇది చేరే అవకాశం ఉందా యత నిర్వికల్పాత్ అద్వయాత్ సచిదానంద ఆత్మన వాచ అప్రాప్య అప్రకాశ్య ఏవా నివర్త తో నివర్తన్సే అప్రాప్య మనస సహ ఇప్పుడు అర్థమైంది బ్రహ్మం ఇది చెప్పుంటే మేము మొదట వచ్చేవాళ్ళం కాదు కదా ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకో తెలుసా శబ్ద అభిధేయం కాదు సార్ వచ్చిన బాధది బ్రహ్మము శబ్ద అభిధేయం కాదు మరి ఏం చేయాలి స్వామి గత్యంతరం అభావాత్ గత్యంతరం అభావాత్ నాస్తి ఇంకో మార్గమే లేదు ఎట్లా చెప్పకపోతే అట్లా ఈరోజు కంక్లూడ్ చేస్తే కదా రేపు ఉదయం వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళాలా నువ్వు ఇప్పుడే వెళ్ళాలా ఎట్లా గత్యంతరం అభావాత్ నాస్తి ఇంకొక ఇంకొక మార్గమే లేదు గత్యంతరం నాస్తి ఎట్లా మరి వృత్తిజన్యమే వృత్తిజన్యమే ప్రమాణం వృత్తిజనక జానమే ప్రమాణం